స్టార్టింగ్ ప్రార్థన చేస్తాం స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతడా సర్వశక్తిమంతుడా జీవంగల ప్రభానికే వందనాలు ప్రభా నిన్న నేడింతరం రీతి ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభావ తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిసినాం ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రంలో నాయనా ప్రభావ రానిబిడి తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఏసు ప్రభానికి వందనాలు వచ్చిన పతక్కబిడిని దీవింపబడును గాక ఆశీర్వాదాలు పొందును కాక నాయన ఏసు ప్రభా నీకు స్తోత్రం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన యసుప్రభ ఈ సమయంలో నేను సుతిస్తున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభావ లేకరని కోట్లాది వందల స్తోత్రంలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఏసుకృష్ణ నామంలో దేవ పాఠదర్మణమై పొందండి ఏసు నీకు వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడండి ప్రభా బలపరచండి నాయనా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నేను ఏ విధంగా మేము జీవించాలో పరిశుద్ధంగా మమ్మల్ని ఇంకా ఏసుప్రభ బలపరచండి దేవ మమ్మల్ని ఇంకా నేర్పించండి ప్రభని సందులో ఉందిటకు శక్తి మాకు కలుగా చేయింది ప్రభా ఇంకా అతి మేము జీవించాలా ప్రభ నీకు లోబడి కలిగి ఉండాలా ప్రభావ యేసు ప్రభా వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారంగా మేము జీవించాలా లోబడాలా ప్రభ తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిసినాం మరి అనేక మంది యేసు ప్రకటన చేయాలా ప్రభ్వ ఇంకా నీ సర్వణి సత్తానికి నడిపించాలా ప్రభు అనేక మందిని సంధికి తీసుకొని రావాలా ప్రభు అలాంటి శక్తిని కూడా మాకు దయచేయండి ప్రభ నీ ఆత్మ నటింప కలగ మనందరి సిద్ధపరచుకోండి తండ్రి మీరే మైమ పొందమని ఈ రాత్రి కాలం మీరే మాతో మాట్లాడమని నదడనే శికుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్మకము గల పరలోక తండ్రి తనకు మారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను సిలువపై అర్పించేను ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగా ర్పించేను శిలువ పై అర్పించేను త్యాగ సాహిత ప్రేమాచూప చూపి తా నా ని బంధనను త్యాగ సహిత ప్రేమాచూపీ నెరవేత నా నిందనను మనలాను తానే నిర్మించే గనుక మనలాను ప్రేమించేను మనలాను తానే నిర్మించే గనుక మనలాను ప్రేమించేను మనలాను ప్రేమించేను ప్రేమా నమ్మకమూగల పరలోకతన్ని కుమారుని పంపేను క్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించేను శిలువపై అర్పించేను శాశ్వత ప్రేమా చూపించేను శిలువపై రుజువు శాశ్వత ప్రేమా చూపించేను సిలువపై రుజువు గావించేను తన రక్తముతో పాపుల నిల్లా శుద్ధులుగా చేసేనుగా తన రక్తముతో పాపుల నిల్లా శుద్ధులా చేసేనుగా శుద్ధులా ప్రేమా నమ్మకమూగల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగ శిలువపై అర్పించేను శిలువపై అర్పించేను తండ్రి వలె నే ప్రేమ చూపి నీచూలనెల్లా ప్రేమించేను తండ్రి వలె నే ప్రేమ చూపి నీచుల నెల్లా ప్రేమించేను ఎవరు పాపము నొప్పు కొందూరో వారిని క్షమించును ఎవరు పాపము నొప్పు కొందూరో వారిని క్షమించును వారిని క్షమించును ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తనకుమారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగా శిలువపై అర్పించేను శిలువపై అర్పించేను మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చేనుగా మా జీవితములా మార్చి వేసి తన సంతతిలో చేసేనుగా తన మహా ప్రేమ చూపించి మాకు స్వాస్యాము దయచేసేను తన మహా ప్రేమ చూపించి మాకు స్వాస్యము దయచేసేను స్వాస్యము దయచేసేను ప్రేమా నమ్మకమూగల పరలోక తండ్రి తనకుమారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగా సిలువపై అర్పించేను శిలువపై అర్పించేను ఆత్మ శరీరా ప్రాణములం అర్పించి ప్రభును స్థుతింతము ఆత్మ శరీరా ప్రాణములని అర్పించి ప్రభును స్థుతింతము హల్లేలు యాస్తుతి మాహి మా ఘనత ఎల్లాప్పుడు ప్రాబుకే హల్లే స్ మాహిమా ఘనత ఎల్లాప్పుడు ప్రాబుకే ఎల్లాప్పుడు ప్రాబుకే రలోక తండ్రి తనకుమారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగా సిలువాపై అర్పించేను అర్పించేను థ్యాంక్ యూ అక్క అందరికి ప్రైజ్లా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభవందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ దగ్గరకు కూడా నా హృదయపూర్వక వందనాలు పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనిక్రమ తండ్రి జీవం కలిగిన తండ్రి జీవాధిపత్య ఉన్న మా ప్రభువ మమ్మల్ని రక్షించిన మా రక్షకుడు ఉన్న తండ్రి మమ్మల్ని విమోచించిన మా విమోచకుడు ఉన్న దేవ నీతి న్యాయములు జరిగించేవాడవై ఉన్న నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు తండ్రి ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు దేవ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవ తండ్రి దివారాత్రములు తండ్రి నీ కంటి పాపవలే నైనా కాచి కాపాడి ఈ దినం కూడా ప్రభు మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రతి విషయంలో మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలోనైనా ఒక సహవాసంగా మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలుగు స్తోత్రములు దేవ ఇదిగో నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందిన ఇదిగో నా తండ్రి పాదాల యకు వచ్చి నిన్ను ఆశ్రయిస్తుండగా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా స్వనితిని స్వబుద్ధిని మీరు తొలగించి నా ప్రవర్తన అంతటే నీ అధికారంలో నేను లోపరుచుకుంటున్నా నా స్థానంలో నువ్వు వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడండి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికముతో ప్రభా నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము ఆలోచించుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని ఆ వాక్యానుసారంగా జీవించే జీవితమును నాకును మా అందరికీ దయచేయమని ఆయన మాలో ఏమైనా కఠినతనం ఉంటే తొలగించమని ఏసుక్రీస్తు నామంలో దేవా తండ్రి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి తొమ్మిదో వచనము కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మన ప్రభువైన ఏసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన కాబట్టి చూడండి మనమంతా ఎవరి సహవాసంలో ఉండుటకు మనం పిలువబడినాము ఎవరి సహవాసంలో మనం ఉండడానికి ఏర్పరచబడిన ప్రభువైన ఏసు కాబట్టి చూడండి పౌలు చెప్తున్నాడు మన సహవాసము ప్రభువైన ఏసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉండటకు దేవుడు మనల్ని పిలిచాడు ఆ రీతిగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన సహవాసంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము ఒకరితో సహవాసము చేయాలన్నా ఒకరితో స్నేహం చేయాలన్నా మొదట ఆ వ్యక్తి మనల్ని ఇష్టపడితేనే ఆ వ్యక్తి మనతో సహవాసం చేయగలడు కాబట్టి దేవుడు మనతో స్నేహం కలిగి ఉండాలన్న దేవుడు మనల్ని ఇష్టపడాలన్న దేవుడు మనల్ని అంగీకరించి మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాలన్న ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలన్నా ఆయన పరిశుద్ధుడు గనక మనమందరము పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన సహవాసంలో ఉండగలము ఆయనతో సహవాసము కలిగి ఆయనను మనము వెంబడించగలం అలా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో సహవాసము కలిగి ఉండుటకు పిలువబడిన వాళ్ళు కాబట్టి యుహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించే అంటే యూహానుసువార్త ఒకటో అధ్యాయం రెండో వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను ఎవరు మన ప్రభు మనకు తెలుసు తండ్రి ఆయనే కుమారుడు పరిశుద్ధాత్మ ఆయనే కాబట్టి ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కాబట్టి ఈరోజు మనకి కంటికి కనిపించేవైనా కానీ కంటికి కనిపించనివైనావా గాని అంటే దృశ్యమైనవి కానీ అదృశ్యమై ఉన్నవి కానీ సమస్తమును కలగజేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకంటే నువ్వు చూసే సూర్యుడైనా నువ్వు చూసే చంద్రుడైనా నువ్వు చూసే ఈ భూమి నువ్వు చూసే సమస్త ఆకాశ పక్షులు జీవరాశులు సమస్త మనుషులైనా నువ్వు చూసే ఆకాశంలో ఉన్న నక్షత్రాలైనా ఆకాశములైన మహాకాశములైనా సమస్తమును కలగజేసిన వాడు సమస్తమును సృజించిన వాడు సృష్టికర్త ప్రభువైన ఏసుక్రీస్తు కాబట్టి ఈ లోకంలో ఉన్నవి అవి కనిపించేవైనా కనిపించనివైనా ప్రతిదీ కలగజేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు లేకుండా ఏది కలగలేదు కాబట్టి ఈ లోకమును ఈ లోకంలో ఉన్న సమస్తమును అన్నిటినీ సృజించిన వాడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో నిర్మించిన వాడు మట్టితో మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చేసి వాని వాణి నాసికారు జీవము జీవమునుది మనిషికి జీవమును కలిగించిన వాడు యశుక్రీస్తు ప్రభు అక్కడే కాబట్టి సమస్తము ఆయన చేతి ఈ మనిషి సమస్తము ఆయన చేతి పనిముట్టలే అన్నట్టు సమస్తాన్ని దేవుడు కలగజేసేడు కానీ మనిషిని తన చేతితో తన ఇష్టము చొప్పున దేవుడు కలగజేసేడు కాబట్టి ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు ఎందుకు యుహానుసు వార్త ఒకటో అధ్యాయం పదో వచనంలో ఆయన లోకంలో ఉండెను లోకము మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించిడు ఎందుకు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన సహవాసంలోకి పిలుస్తుండు తన యొక్క ఉద్దేశంలోకి తన యొక్క చిత్తంలోకి ఏర్పాటులోకి దేవుడు పిలుస్తుండు ఎందుకు తన కుమారుడైన ప్రభు అయిన ప్రభుతో సహవాసము కలిగి ఉండటకు దేవుడు పిలిచిందంటే లోకము ఆయన మూలంగా కలిగింది ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయన మూలంగా కలిగింది కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు కానీ లోకము ఆయనని తెలుసుకొనలేదు అంటే సృష్టికర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకంలో ఉన్న వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకున్న వాళ్ళు ఆయనకు ఇష్టంగా జీవించలేకపోతున్నారు ఆయనకు అంగీకారంగా జీవించలేకపోతున్నారు ఆయన చిత్తము చొప్పున ఆయన సహవాసంలో ఉండి కూడా చీకటిలో నడుస్తున్నారు చీకటిలో జీవిస్తున్నారు ఆయన సెలవిచ్చిన ఏ మాటకి లోబడతలేదు ఆయన పట్ల భయము భక్తి కనబరచట్లేదు ఆయన ఇచ్చిన ఏ సొంత రక్షణను కూడా ఎవరు కొనసాగించుకోవట్లేదు వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్లేదు అంటే చూడండి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకొని మర్చిపోయినారు అసలు తెలుసుకున్నది వాళ్ళు తెలుసుకోవడం లేదు కాబట్టి లోకము ఆయన మూలంగా కలిగింది ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ లోకము ఆయనని తెలుసుకునలేదు తెలుసుకుంటే ఆ దేవుడేందో గ్రహించుకుంటే ఆయన దైవత్వం ఏందో గ్రహించుకుంటే ఆయన మన పడిన ప్రయాసాన్ని గ్రహించుకుంటే ఎన్నడూ ఆ సహవాసాన్ని అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తుతో నువ్వు కలిగి ఉన్న సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టవు ఈ లోకంలో నానా విధమైన సహవాసాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరు మాదంటూ ఒక సహవాసం అని చెప్తారు కానీ మన సహవాసం అయితే ఏసుక్రీస్తు ప్రభుతోనే ఈ సహవాసము స్థిరం ఈ సహవాసము నిలకడగా ఉంటది సదాకాలం ఉంటుంది ఆ సహవాసము శాశ్వత కాలము కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటది ఆయన కృప మనకి శాశ్వత కాలం ఉంటది ఆయన ప్రేమ ఆదరణ అయన మన పట్ల కలిగి ఉన్నవన్నీ అవి స్థిరముగా ఉంటాయి ఎందుకంటే స్థిరమైన పునాది స్థిరమైన బండ ఏసుక్రీస్తు ప్రభువే కాబట్టి ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించిండు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి నసింపక నిత్య పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ఎందుకు తన తన కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన ఆయనతో సహవాసము కలిగి ఉన్నవాడు ఆయన నామందు విశ్వాసం ఉంచువాడు నశించిపోడు కాబట్టి శిలువను గురించిన సువార్త నశించు వారికి వెరితనంగా ఉంటది కానీ దేవుణ్ణి నమ్మిన వారికి అది శక్తి అయి కాబట్టి ఎందుకు వెర్రివారంటే లోకములో ఆయన ఉన్నా లోకము ఆయన మూలంగా కలిగిన కానీ ఈ లోకము ఆయనను తెలుసుకొనలేదు కాబట్టి వాళ్ళకి వెర్రివాడిగా దేవుడు కనిపిస్తోడు కాబట్టి ఆయన గురించిన సిలువను గురించిన సువార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంది కానీ రక్షించబడే వారికి అది దేవుని శక్తి ఉంది ఎందుకంటే అది స్థిరము అది శాశ్వతము అది నమ్మదగినది కాబట్టి ఈరోజు ఎందుకు యశుప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించమండి సర్వలోకమునకు ఆయననే దేవుడు సర్వసృష్టిని సృష్టించిన వాడు ఆయననే సమస్తమును కలగజేసిన వాడు ఆయనే ఏసుక్రీస్తు ప్రభులో ఎలాంటి భేదము పక్షపాతము లేదు నిజముగా తనను ప్రేమించిన వారిని తన ఎందు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి వాడిని యేసుక్రీస్తు ప్రభు అంగీకరిస్తాడు కాబట్టి ఆయనకు భయపడి ఆయనకు నీతిగా నడుచుకున్న ఆయన అంగీకరిస్తాడు అంటే ఆయన పట్ల మనుషులకు ఏమై ఉండాలంట భయం అలా భయపడి ఆయనకు నీతిగా నడుచుకోవాలా నీతిగా నడుచుకోవడం పౌలు చెప్పేతరు చెప్పిండు తన పత్రిక ద్వారా క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన నడు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అని పేతులు తన పత్రికలో రాస్తాడు ఈ వాక్యాన్ని అంటే ఎందుకు ఆయన దూషించలేదు ఎందుకు తను శ్రమ పట్టబడి కూడా నోరు తెరవలేదంటే మనము పాపముల విషయమై చనిపోవాలా నీతి విషయములో జీవించినట్లు అంటే నీ పాపముల విషయమై నువ్వు చనిపోయి ఇక మీద పాపము చేయకుండా ఆయనకు భయపడి ఆయన నీతి విషయంలో జీవిస్తున్న నీవు ఆ నీతిని అనుసరించి నడుచుకుంటేనే దేవుడు అంగీకరిస్తాడు అలా అంగీకరించిన వారితోనే ఆయన సహవాసము చేయగలడు లేకపోతే చేయలేడు అందుకు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరు కొందరే ఆయనతో సహవాసంలో ఉంటారు పిలవబడిన వారు అందరూ ఉండరు ఎందుకంటే వాళ్ళకిచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోలేరు వాళ్ళకిచ్చిన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోకపోతే దూరదృష్టి లేని వారు అవుతారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేని వారిగా ఉంటారు నానా విధములైన బోధల తట్టు తిప్పబడి విశ్వాస భ్రష్టులవుతారు కాబట్టి మనము ఎలా ఉన్నాము కాబట్టి స్థిరమైన పునాది స్థిరమైన బండ అది క్రీస్తే యేసుక్రీస్తు ప్రభువే స్థిరము సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది అది ఎండిపోతది దేవుని గురించిన సువార్త మాత్రమే క్రీస్తుని గురించిన సువార్త మాత్రమే శిల్వను గురించిన సువార్త మాత్రమే స్థిరము అదే మనకి మేలు అదే మనకు రక్షణ కాబట్టి శిలువను గురించిన సువార్త నసించు వారికి వేదితనము అని నమ్మిన వారికి అది రక్షించబడతది కాబట్టి అది దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టి ఎవరైతే ఆయన ప్రభు అయిన ఆయన నామమును ఆయనను అంగీకరించరో ఏంది ఆయనను అంగీకరించడం అంటే చూడండి లూకా సువార్త రెండో అధ్యాయము పదకొండవ వచనంలో దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అంటే ఎవరు పుట్టి ఉన్నాడు రక్షకుడు కాబట్టి ఏసు ప్రభు అంటే రక్షకుడు అంటే శిలువను గురించిన సువార్త నశించే వారికి వెరితనము గాని రక్షించబడే వారికి అది దేవుని శక్తి అయి కాబట్టి ఈయన ప్రభు అయిన క్రీస్తు మతాసువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు ఎందుకు యశుప్రభు ఈరోజు తన సహవాసంలోకి నిన్ను పిలుస్తుందంటే నువ్వు రక్షించబడాలా నీ పాపాల నుండి నువ్వు విడిపించబడాలా ఆయన లోకరక్షకుడిగా ఎందుకు జన్మించిండంటే తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికి తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి తన ప్రజల పాపముల నిమిత్తము తాను పాపము లేనివాడ ఉండి కూడా పాప పరిహార్థ బలిగా అప్పగించుకోవడానికి కీడు తాను అనుభవించి మనకు మేలు చేయడానికి కాబట్టి ఈ రక్షకుడిని నీవు నీ జీవితంలో సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాల అంగీకరించిన నువ్వు ఆ రక్షణను కొనసాగించుకోవాలా రక్షించబడ్డాను నేను అనుకుంటే నీ రక్షణ పట్ల నువ్వు జాగ్రత్త దేవుని పట్ల భయపడి ఆయన నీతిగా నువ్వు నడుచుకుంటున్నావా అలా నీతిగా నువ్వు నడుచుకునన్నాడు అలా దేవుని పట్ల నువ్వు భయపడి ఉండనున్నాడు నిన్ను దేవుడు అంగీకరించడు ఈరోజు దేవుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వు ఆయనకు భయపడి ఆయన నీతిగా నువ్వు నడుచుకోవాలా అందుకు భేదము లేదు పక్షపాతం లేదు అందరూ పాపము చేసి ఉన్నవారే చూడండి రక్షించబడిన వాళ్ళు పాపం చేయట్లేదా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక చూడండి యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయ్యూ ఆజ్ఞ విషయములలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును ఈరోజు యసుప్రభానుడ లేదా ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘము ఏదొక విషయంలో తప్పిపోయినదే ఈరోజు నీ జీవితము నీ బ్రతుకు ఆయన సమూహములో ఆయన సన్నిధిలో ఆయన కనుచూపులో తప్పిపోయినదిలాగా నీ దేవుడికి కనబడుతుంది మన జీవితాలు ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోయితే ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు అపరాధివి ఈరోజు బైబుల్లో ఉన్న ప్రతి ఆజ్ఞను నువ్వు గైకొంటున్నావా ప్రతి ఆజ్ఞకు దేవుని మాటకు లోబడుతున్నావా ఆయనకు భయపడుతున్నావా ఆజ్ఞకు లోబడకపోతే నాకు భయము వనుకు ఈరోజు మనుషులకు ఉందా కాబట్టి ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు ఈరోజు ఏమైనావంట అపరాధియోగినవు కాబట్టి మనమంతా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారేమో ఎవరు అపరాధంలో ఉన్నవాడు పాపములో ఉన్నవాడు దేవునికి లోబడనివాడు దేవుని ఎందు భయము లేనివాడు వనుకు లేనివాడు దేవుని సహవాసంలో ఉండి ఆయన ప్రకారంగా జీవించని ప్రతి ఇందులో ఎవడు అని లేదు ఏ భేదం అనే లేదు చిన్న పెద్ద కుల మత జాతి ప్రాంత భేదాలు లేవు నువ్వు రెవరెండువైనా అపోస్తుడివైనా నువ్వు ఎవరివైనా నువ్వు ఎంతటి వాడివైనా ఎంత గొప్పవాడివైనా ఈ లోకంలో నువ్వు అపరాధివి ఎందుకంటే ఒక్క ఆజ్ఞలలో కూడా నువ్వు తప్పిపోయినవు కాబట్టి ఈ ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన వాడు మిగతా ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు అపరాధివి కాబట్టి కాబట్టి దేవుడు చెప్తున్నాడు వ్యభిచరింపని వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిను కదా ఒకటి చేసినావు ఒక మాట బాగానే ఉన్నావు నీలో ఇంకొక లోపం ఉంది నీ మీద ఇంకొక నేరం మోపాల్సి వస్తుంది కాబట్టి నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధి అంటే అపరాధివి ఐతివి అంటుడు ఈరోజు యసు ప్రభు సహవాసంలో ఉన్నాను నేను యశు నేను అంగీకారంగా జీవిస్తున్నానన్న నువ్వు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడవే అలా నేనున్నా నేను మృతుడనే అందుకు ఈరోజు నీకు పాప క్షమాపణ అన్నట్టు ఎందుకంటే ఆయన కన్నులకు ప్రతి వారు తేటగా కనబడుతుంది ఆయన సమ్ముఖంలో ఉండి ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు ఈరోజు నీ జీవితాన్ని నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా ప్రభా ఏ ఒక్క ఆజ్ఞలో నేను తప్పిపోతున్నా తన సహోదరుని చూచి దేశించు ప్రతివాడు నరహంతకుడు వ్యభిచరింపకపోయినా నరహత్య చేస్తుండన్నట్టు దొంగిలించకపోయినా లంచము పుచ్చుకోకపోయినా పొరుగువానిది ఆశించకపోయినా కానీ ద్వేషిస్తుండడు కాబట్టి ఏం చేస్తుండడు నరహత్య ఇప్పుడు ఈ ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన ఇతను అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధ్యండు కాబట్టి ఈరోజు నీకు పాప క్షమాపణ అవసరమా లేదా ఈరోజు నీ జీవితానికి నీకు రక్షణ అవసరమా లేదా నీకు దేవునికి మధ్యగా ఉన్న అడ్డుగా ఉన్న నీ పాపాలు దోషాలు నువ్వు చేసిన అపరాధములు విడిచిపెట్టడం నీకు అవసరమా కాదా ఆయనతో పాటు చూడండి యేసు ప్రభు చెప్తున్నాడు తండ్రి ఒకటో వ్యూహను రాసిన పత్రిక చూడండి ఒకటో వ్యవహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఐదో వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏదనగా దేవుడు విలుగై ఉన్నాడు కాబట్టి ఈ వర్తమానం ఏంది దేవుడు ఎలా ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు కాబట్టి నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును ఈరోజు నువ్వు అనగలవా ఆ మాట ఏసుప్రభు సన్నిధిలో ఆయన సముఖములో ఆయన కనుదృష్టిలో ఆయన చూపు మేరలో ఉన్న నువ్వు నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మీరు అనగలరా నాలో పాపం ఉందని ఎవడు స్థాపించును ఎప్పుడు నీలో పాపం ఉండదంటే నువ్వు ఆజ్ఞలన్నీ గై కొన్నప్పుడు నీలో పాపం ఉండదు ఒక్క ఆజ్ఞలో నువ్వు నువ్వు త్రోవ తప్పిన వాడివి దృష్టి లేని నీ కన్నులకు అంధత్వము అనగా గుడ్డితనము కలిగిన నీ కన్నులకు నీ కన్నులకు యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు కాబట్టి నీ లోపాన్ని నువ్వు చూసుకోలేకపోతున్నావు నా లోపాన్ని నేను చూసుకోలేకపోతున్నా ఈ లోకంలో యసుప్రభు సహవాసంలో మేమందరము పిలవబడిన వాళ్ళము ఆయన ప్రకారంగా ఏర్పరచబడిన వాళ్ళము ఆయనను వెంబడించి అని చెప్పుకునే ప్రతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎందుకు చీకటి ఎంత లేదు మీకు తెలుసు చేదైన వేరు మొత్తాన్ని చేదు చేస్తుంది పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులి మీరు ఇరుగరా కాబట్టి ఈరోజు నీలో పులుపు ఉందా ఈరోజు నీ జీవితంలో నీలో చేదైన వేరుందా నీ పాపాల నుండి నిన్ను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండి మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తుండంటే నువ్వు దూరదృష్టి లేని వాడి అయినావు కాబట్టి నీ కన్నులకి అంధత్వము గుడ్డితనము కలిగింది కాబట్టి కాబట్టి నీ లోపాలు నువ్వు చూసుకోలేక ఎదుటి మనం చూస్తున్నాం అందుకు నీ కన్నులో ఉన్నదాన్ని ముందు తేటగా చూసి ఎదుటి వారినిది ఈ రోజు మన జీవితాలు బాగున్నాయా మన హృదయ స్థితి దేవునికి అంగీకారంగా ఉందా మన బ్రతుకులు మనం కలిగి ఉన్న అలవాట్లు మనం జీవించే జీవన విధానము మన సాక్ష్యము దేవుని పట్ల అంగీకారంగా ఉందా లేకపోతే నువ్వు భ్రష్టుడు వైయుండి గుడ్డివాడి వైయుండి ఎదుటి వారికి మనం ఎట్లా త్రోవ చూపించగలం ఎదుటి వారిని మనం ఎట్లా విమర్శించగలం ఎదుటి వారికి పట్ల మనం ఎట్లా రక్షణలోకి నడిపించగలం నువ్వు అపరాధి వైపు నువ్వు చచ్చిన వాడవే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నువ్వు మృతుడవే ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు ఈరోజు నీ జీవితంలో నీలో చీకటి ఉందేమో చూసుకో చూడండి ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని కదా మనమంతా ఈ లోకమంతా యసు ప్రభుని మేము నమ్ముకున్నాం మేము యసు ప్రభుని పూజిస్తున్నాం యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం ఏసు ప్రభు కొరకే ఉన్నామని ప్రతిమాలం అందులో నేనున్నా కూడా మనం ఉన్నా కూడా చెప్పుకుంటున్నాం కానీ చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిపింపకుందుము కదా పూర్వమందు మీరు చీకటై అంటాడు పౌలు ఎప్పసి పత్రికకి ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు ఈ రోజు ప్రభునందు వెలుగై ఉన్నవాడివి నీలో చీకటి ఉండొద్దు నీ నీ జీవితంలో నువ్వు లోపము లేని వాడిగా నువ్వు ఉండొద్దు ఒక్క నువ్వు లోపంలో ఉన్నవాడివే అందుకు సంఘాలన్నిటినీ దేవుడు హెచ్చరించండి ఏ సంఘము లోపం లేనిదిలా లేదు ఏదో ఒక లోపం కలిగే ఉన్నది ఈరోజు మన బ్రతుకులు అలా లేవా మన జీవితం అట్లా లేదా ఎవరిని మోసపరచగలం దేవుణ్ణి మోసపరచగలం అనుకుంటున్నావా ఈరోజు నువ్వు జీవితాన్ని నిన్ను నువ్వు మోసపరుచుకొని దేవుణ్ణి మోసపరచగలనుకుంటున్నావా ఈరోజు మనుషులు అట్లా తలంచుతున్నారా అట్లా ఆలోచిస్తున్నారా అందుకు ప్రభు ఆయన తీవ్రంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు నువ్వు అబద్ధం సత్యాన్ని జరిగించట్లేదు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన వాడు ఒక్క ఆజ్ఞ గైకొని వాడు అపరాధి అంటే పాపాలు ఉన్నవాడు పులిసిన జీవితం కలిగిన వాడు ఈ వాక్య ప్రకారంగా చూస్తే ఎవడు దేవుని సన్నిధిలో ఆయన సమ్ముఖంలో యోగ్యుడిగా కనబడతలేదు అందుకు మీరు జీవించుతున్నారన్న పేరు మాత్రమే మనకున్నది మన గురించి మనం గొప్పగా ఆర్భాటంగా చెప్పుకుంటున్నాం ఎదుటి తప్పుగా చూసి మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం ఎవడన్నా ఆ రీతిగా బోధించి చెబితే వాడిని అంగీకరించలేకపోతున్నాం ఈ లోకము యశు ప్రభుని అంగీకరించలేదు సత్యాన్ని కూడా అంగీకరించదు ఎందుకంటే చీకటి వారి కన్నులకు గుడితనం కలగజేసింది చీకటిలో ఉన్నవాడు వెలుగునట్లా చూస్తాడు వెలుగునద్దకు రాలేకపోతున్నాడు ఈరోజు ఈరోజు నీ జీవితం అట్లా ఉందా నువ్వు అట్లా ఉన్నావా శాస్త్రులు పరిచయలు అలానే ఉన్నారు వారి నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే నా నీతి అధికం కాకపోతే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడి నీతి ఆ రీతిగా అధికం కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు కాబట్టి అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఈరోజు నాలో పాపము లేదు నాలో ఏ బలహీనత లేదు నేను దేవునికి అంగీకారంగా ఇష్టంగానే ఉన్నాను నేను ఏ తప్పు నాలో లేదు నేను అన్ని ఆజ్ఞలను గైకొంటున్నాను అని నాలో ఎలాంటి పాపం లేదు నువ్వు నాలో ఎవడైనా చూపించగలడా నాలో పాపం ఉందని స్థాపించగలడా అని యేసు నువ్వు ఛాలెంజ్ చేయగలవా నీ జీవితంలో మనుషుల ఎదుట కాదు నీ హృదయాన్ని దేవుడు నీ హృదయంలో ఉన్న నీ యొక్క అంతర్యాన్ని ఎరిగిన దేవుడు సజీవుడు హృదయాలలోకి వెళ్ళి శోధించి పరిశీలించి పరీక్షించే యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పగలవా చెప్పలేని నాడు నువ్వు జీవించున్న పేరు మాత్రం ఉన్నవాడివే నువ్వు మృతుడివే అన్నట్టు ఎందుకంటే నీ మీద పాపం ఉంది కాబట్టి నీలో అపరాధములు ఉన్నాయి కాబట్టి నీలో అతిక్రమించే జీవితం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అందుకు మనకి మరలా ఏం కావాలా పాప క్షమాపణ కావాలా క్రీస్తు రక్తము నుండి నువ్వు పవిత్రుడిగా మారాలా కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం మనకు చెప్తున్నట్టే చూడండి యోహను సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును కదా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఎంత మాత్రమును చీకటి లేదు కాబట్టి ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను కదా ఆయనతో సహవాసము చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగించట్లేదు ఈరోజు నీ జీవితము చీకటిలో ఎప్పుడుంటదంటే అతిక్రమించి నువ్వు జీవించినప్పుడు అన్నట్టు నీలో ఆజ్ఞలను నువ్వు గైకొనకుండా తప్పిపోయినావు కాబట్టి అపరాధంలో ఉన్నావు కాబట్టి నీ జీవితం చీకటిలో ఉంది నీ బ్రతుకు చీకటిలో ఉంది నువ్వు గ్రహించుకోవాలా ఈరోజు ఏసుప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు చెప్పేవాడిని చూస్తే నీ జీవితము ఒకనొక దినము నువ్వు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెత్తుతావు అన్నట్టు ఎంత నేను నా జీవితంలో నిర్లక్ష్యం చేసినానా తప్పిదం చేసినాను నువ్వు ఆత్మ సంబంధమైన వాడు దేవుని మాట ఎరుగుతాడు ప్రకృతి సంబంధమైన వాడు దేవుని మాట ఎరగడు వాడుకు ప్రకృతి సంబంధంగానే వాడు చూస్తాడు అన్నట్టు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు నువ్వు ఆత్మ సంబంధమైన ఇది దేవుని మాట అని నువ్వు కాబట్టి ఆయనను వెంబడించే వాడు కూడా చీకటిలో నడవడు కాబట్టి ఆయనను వెంబడించే జీవపు వెలుగు కలిగి ఉంటారు ఎట్లా అంటే చూడండి యోహను సువార్త యూహన్ స్వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో ఆయనలో జీవముండెను ఎందుకు తన కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు కాబట్టి తన కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య ఆయన మనకు తన కుమారుని అనుగ్రహించను మనకు శిశువు పుట్టెను ఆ శిశువు మనకు అనుగ్రహించబడను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను నీ పాపములన్నీ తన భుజం మీద శిలువు మీద దేవుడు నిన్ను మోసను ఎందుకు నువ్వు ఈ అపరాధముల చేత నువ్వు పాపముల చేత నువ్వు చచ్చిన వాడిలాగా ఉన్నావు కాబట్టి నీ పట్ల యసుకరిస్తూ ప్రభు జాలిపడ్డాడు నీ పట్ల యేసు ప్రభు కరుణా సంపన్నుడై ఉండి తను ప్రేమించిండు ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులను ఎందుకు తన పోలికలో తన స్వరూపంలో ప్రతి ఒక్కరు చేయబడ్డారు కాబట్టి కాబట్టి నీలో ఉన్న జీవము ఆయనలో నుండి ఈ లోకానికి వచ్చింది కాబట్టి అది మరలా ఆయన గద్దకు వెళ్ళాలి కాబట్టి కాబట్టి యేసు ప్రభులోనే జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను కాబట్టి ఈ మాట ఎందుకు చెప్పిండే సుప్రభు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు ఎట్లా ఆయనలో ఉన్న జీవము నీలో ఉన్నప్పుడు నువ్వు వెలుగు సంబంధిలాగా మారితేనే అది జీవపు వెలుగన్నట్టు అలా ఉండి ఆయనని వెంబడించాల ప్రతి దినము నిన్ను ఉపేక్షించుకొని నువ్వు ఆయనని వెంబడించాలా ఆయనని వెంబడించని ఆయనకి పాత్రుడు కాడు కాబట్టి ఈరోజు నీ జీవితం చీకటి ఉందా ఒక్క నువ్వు తప్పిపోతున్నావా దేవుడు చెప్పిండు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి శత్రువ అవుతుడు మనలో లేదా లోకానుసారమైన జీవితము లోకస్తుల వల్లే నడుచుకునే విధానము అప్పుడు నువ్వు ఎట్లా దేవునితో సహవాసం ఉండగలవు నువ్వు ఆయనకు శత్రువులాగా ఉన్నప్పుడు నీతో ఎట్లా ఆయన స్నేహం చేయగలడు అది ఆయనలో ఉన్నామని చెప్పుకొను ఆయన సహవాసంలో ఉన్నామని చెప్పుకొనచ్చు చీకటలో నడుస్తున్నారు కాబట్టి సత్యాన్ని జరిగించుకున్నారు అపద్ధికులుగా ఉన్నాం మనం ఎందుకంటే అపద్దికుడు ఎలా అవుతావంటే చూడండి ఒక వాక్యం మీకు చూపిస్తాను యోహాను సువార్త యోహాను సువార్త యోహను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొను ఆయన ఆజ్ఞలను గైకొని వాడు కాబట్టి ఎవడు అపద్ధికుడు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన వాడు వాణిలో సత్యము లేదు కాబట్టి నేను యేసుప్రభు సహవాసంలోనే ఉన్నాను అని వాడు చీకటిలో నడుస్తున్నాడు జీవపు వెలుగు కలిగి లేడు వాడు జీవించుతున్నాడన్న పేరు మాత్రం ఉన్నది కానీ వాడు మృతుడు ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది నీ బ్రతికి ఎట్లా ఉంది నువ్వు ఏ స్థితిలో పిలవబడ్డావో ఏ స్థితికి తగ్గట్టు నీ జీవితం గ్రహించుకో ఇక మీదటన్నా లేకపోతే నీ మీద గొప్ప ఉపద్రవం రాబోతుంది ఈ లోకం మీదకి దాని నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు క్రీస్తునంది ఉండాలా క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదన్నట్టు క్రీస్తునంది ఉండడం అంటే ఇలా పాటలు పాడుకుంటూ సహవాసంలో ఉంటే నేను దేవుని సహవాసంలో కాదు ఆయన తన ప్రియకుమారుడైనా ప్రభు అయినా ఏసు ఆయన సహవాసాన్ని గెలిచింది అది నిజమైన సహవాసం ఆ సహవాసములో నువ్వు ఉండాలంటే నీలో చీకటి ఉండొద్న్నట్టు నీలో ఎలాంటి పాపం ఉండొద్దు నీలో ఎలాంటి అపరాధములు ఉండొద్దు ఎలాంటి ఆజ్ఞ అతిక్రమించి నడుచుకునే జీవితము కలిగి ఉండొద్న్నట్టు ఇవి నువ్వు కలిగి ఉన్నవాడివైతే ఆయన సహవాసములో నువ్వు ఉండలేవు ఒకవేళ నేను ఆయనను వెంబడిస్తున్నానన్నా నువ్వు చీకటిలో ఉన్నవాడివే నువ్వు అబద్ధములో ఉన్నవాడివే కాబట్టి ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని అది ఢిల్లీ బ్రదర్ అయితే ఇంకొక బ్రదర్ అయితే నువ్వు ఎన్ని అనుభవాలు గల సేవకుడు సమానమే పక్షపాతం లేదు యసుప్రభులో ఆయన త్రాసు వేసి చూసినప్పుడు ఎవడు దానికి యోగ్యుడిగా ఉంటాడో వాడే కరెక్ట్ అన్నట్టు ప్రభు మొహాలు చూసి నా పట్ల ఒకలాగా నీ పట్ల ఒకలాగా లోకం చూపిస్తుంది కపటమైన ప్రేమ కపటమైన తీర్పు కపటమైన న్యాయం ఆయనలో ఉండదు ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతివాడిని ఆయన అంగీకరిస్తాడు కాబట్టి ఆయనకు భయపడని జీవితం నువ్వు కలిగి ఉండి ఆయన నీతిని నడుచుకోని జీవితం నువ్వు కలిగి ఉండి ఆయనను వెంబడిస్తున్నాను అని చెప్పి లోకస్తుడు వల్లే శరీరానుసారంగా ఉంటూ శరీరెచ్చల ప్రకారంగా ఉంటూ శరీర కోరికలు తీర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా నీ ఉద్దేశ ప్రకారంగా నువ్వు వెళ్ళేవాడివైతే నువ్వు చీకటిలో నడిచిన వెలుగులో నడిచిన కాదు నువ్వు వెలుగు సంబంధివి కాదు కాబట్టి చూడండి ఈరోజు ఎంతో మంది కదా మేమంతా యేసుప్రభు సహవాసంలో ఉన్న వాళ్ళము యొక్క పిలుపులో ఉన్న ఆయన యొక్క ప్రణాళికలో సంకల్పంలో ఉద్దేశంలో చిత్తంలో ఉన్నవాలము మేము ఏసు ప్రభు గురించి ప్రయాసపడుతున్నామని చెప్పుకుంటున్నారు కానీ ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలు ఎవరుగా అయిపోంటలేదు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం మొదట పాపం ఎక్కడి నుండి వచ్చింది దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడే కదా ఆదామ వాళ్ళ నుండి పాపం వచ్చింది ఆ పాపములు ఉండబట్టే కదా వాళ్ళు దేవుని సముఖము నుండి వెళ్ళగొట్టబడిరు అలా వెళ్ళగొట్టిన వారు మరణంలో ఉన్నారు కాబట్టి వారు మరలా నిత్య జీవంలోకి రావాలని తన కుమారుణ్ణి ప్రభు అయిన దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించిండు ఆయననే తండ్రి సాదృశ్యంగా పంపించిండు కదా ఎందుకు నువ్వు రక్షించబడాలని మరణంలో ఉండ నువ్వు జీవంలోకి రావడానికి అందుకు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ జీవము నీలో ఉండకపోతే నువ్వు నిత్య గలవాడవు కాదు అందుకు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య గలవాడు ఎందుకు ఆయన శరీరము ఆయన రక్తము తినాలంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకోవడానికి నేను ఏ ఆజ్ఞలో తప్పిపోతున్నానా నాలో ఎలాంటి పాపం ఉందా ఎందుకు ఈ లోకము లోకం మాలిన్యము అంటించకుండా ఉండాలి ఎక్కడ అంటుకుందా అది మనం పరిశీలించుకొని పరీక్షించుకొని దానిలో పాల్పొందుతాం అన్నట్టు అందుకు దానిని మనకి దేవుడు అనుగ్రహించ విధానాన్ని కాబట్టి ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటే ఎవరిలో దేవుని ప్రేమ నిజముగా ఉంటదంటే ఆయన వాక్యాన్ని గైకొన్న వాళ్ళు ఆయన వాక్యమన్నా ఆయన మాట ఆయన ఆజ్ఞ ఈ బైబుల్లో ఉన్న ఈ జీవగ్రంథంలో ఉన్న ఈ లేఖనాలు వీటిని గైకొన్న వాడిలోనే దేవుని ప్రేమ నిజంగా ఉంటది వీటిని గైకొనని వాడు అబద్ధికుడు వాడు చీకటిలో నడిచి చీకటిలో ఉండి సత్యాన్ని జరిగించకుండా అబద్ధికుడు లాగా ఉన్నాడన్నట్టు ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు గైకొనే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో అవలంబించుకునే నీ జీవితంలో నీ హృదయంలో నువ్వు వాక్యాన్ని భద్రపరచుకునే నీలో క్రీస్తు ప్రేమ నిజంగా పరిపూర్ణం అవుతుంది అప్పుడు నువ్వు చీకటిలో నడవ ఎందుకంటే నీకు భయం ఉంటుంది దేవుని పట్ల దేవుని పట్ల నీ జీవితంలో నీకు అనుకుంటది కానీ ఈరోజు ఎందుకు మనుషులు రాలేకపోతున్నారు కాబట్టి చెప్తున్నాడు వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎందు నిలిచి ఉన్నానని చెప్పుకునివాడు ఎవరు యేసుప్రభు సహవాసంలోనే మేము ఉన్నాము మేము ప్రతి దినము యేసు వెంబడిస్తున్నాము అని చెప్పుకునివాడు ఆయన ఎలాగూ నడుచుకొను అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు కాబట్టి నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండాల చీకటిలో ఉంటేవాడు అబద్ధికుడు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు తనకి అప్పగిచ్చిన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు ఈరోజు ఆ రీతిగా యేసు ప్రభుని మనం ఎరిగి ఉన్నాము ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామని చెప్పుకుంటూ ఆయన లాంటి జీవితము నువ్వు జీవించని పౌలు చెప్పిండు నేను ప్రభుని పోలి నడుచుకున్నా మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు ఎపస్వి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఉంటది కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకోండి ఎందుకు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు తన తాను బలిమాను అర్పణముగాను అప్పగించుకో అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు అంటే పరిమళ వాసనగా ఉండడానికి యేసు తన తాను బలిగా అర్పణంగా అప్పగించుకున్నాడు ఈరోజు యేసు ప్రభు కలిగిన ప్రేమ నీలో ఉందా యేసు ఉన్న కనికరము నీలో ఉందా ఆయనలో ఉన్న దయ నీలో ఉందా చెప్పండి యేసుప్రభులో ఉన్న సాత్వికము దీన మనసు నీలో ఉందా ఆయన ఎంతటి పాపినైనా ఆయన ఎద్దకు వారిని త్రోసేయకుండా దేవుడు క్షమించండు ఈరోజు ఎదుటి వారిని క్షమించే ఉదయం నీకు ఉందా ఎదుటి వారితో సమాధాన పడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా నీ శత్రువైనా సరే నువ్వు ప్రేమించగలిగే స్థితిలోను ఉన్నావా ఆయన అనేకులకి తన ప్రేమను వ్యక్తపరచండు ఈరోజు క్రీస్తు ప్రేమ కలిగిన నువ్వు ఆ ప్రేమ అనేకులకు వ్యక్తపరచగలుగుతున్నావా తనకు తండ్రి అప్పగించుకున్న వాడిని ఎవడిని పోగొట్టుకోకూడదని ఆయన చాలా ప్రయాసపడి ఈరోజు దేవుడినికి ఎంతో మందిని అప్పగించిండు కదా వాళ్ళని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలన్న ప్రేమ ప్రయాసము ఆయన అప్పగిచ్చిన గొరెల పట్ల ఇవేమీ లేకుండా నువ్వు అపద్ధికుడుగా ఉంటూ సత్యంలో లేకుండా అబద్ధాన్ని ఆశ్రయించి నేను జీవపు వెలిగ కలిగి ఉన్నాను యేసుప్రభు సహవాసంలో ఉన్నాను నేను దేవుని పని చేస్తున్నానని నిన్ను నువ్వు మోసపరుచుకుంటే ఈరోజు నీ జీవితంలో ఆ మోసంలో నుండి నువ్వు బయటకు రావాలా ఈరోజు నిజమైన వెలుగులోకి రావాలా ఆ వెలుగు యేసుప్రభు అన్నట్టు కాబట్టి చూడండి మనం ఎలాగో తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నందులా తెలుసుకున్నాము కాబట్టి యేసుప్రభు చెప్తున్నాడు చూడండి వ్యూహను రాసిన పత్రిక యువను రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఏది ఒకనొక దినము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తడు ఆయన దినము కొరకు ఆయన రాకడ కొరకు ఆశతో ఆసక్తితో ఆపేక్షించుకొని ఉండే ప్రతివాడు ఆయన ఆ రీతిగా నిరీక్షణ కలిగి ఉన్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రముగా చేసుకొను ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా నీ మీద దాన్నేమంటారు మైలం అంటారు అంటే మైల వస్త్రాలు కలిగి ఉన్నవాడి అన్నట్టు నువ్వు అంటే యేసు ప్రభు ఆ మైల వస్త్రాలను తన రక్తములో కడిగి పరిశుద్ధపరిచిండు నీకు ప్రశస్త వస్త్రాలు రక్షణ వస్త్రాలు దేవునికి అనుగ్రహించింది కాబట్టి ఈరోజు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన అన్ని ఆజ్ఞల విషయంలో నువ్వు అపరాధివి కాబట్టి ఈరోజు నీ మీద మైలు ఉందన్నట్టు నీకు ఇచ్చిన వస్త్రాల మీద కాబట్టి నేను రక్షించబడినాను నేను దేవుని సేవలోనే ఉన్నాను ఆయన ప్రణాళికలోనే ఉన్నాను అని చెప్పుకుంటున్నా నువ్వు మోసంలో నుండి నీ కన్నులకు కనబడితే నీ మీద ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో తెలిస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి నేను పవిత్రునిగా చేస్తన్నట్టు ఎందుకు నువ్వు పాపాలు ఒప్పుకుంటే నేను ఆజ్ఞ అతిక్రమించి జీవించినాను అని నువ్వు ఒప్పుకుంటే దాచిపెడితే ఆ మురికి వస్త్రాలు అలానే ఉంటాయి నువ్వు పరిమళ వాసనగా ఉండవన్నట్టు చెడు వాసన కలిగి జీవపు వెలుగు కలిగ వెంబడించవన్నట్టు చీకటిలో ఉంటవన్నట్టు ఈరోజు నీ జీవితాన్ని నీ తీర్మానాన్ని నువ్వు గ్రహించుకోవాలా నిన్ను నువ్వు మోసపురుచుకోవద్దు చెప్పేవాడిని మీద కఠినపరుచుకుంటే నీ బ్రతుకు మారదు నీ జీవితం మారదు ఒకనొక దినము నువ్వు ఏడుపుతోనే ఉంటవన్నట్టు ఎందుకంటే ఆ రోజు నేను ఎందుకు ప్రభు మాట గ్రహించలేకపోయినా అప్పుడు రొమ్ము కొట్టుకుంటే పశ్చాత్తాపడితే పరిగెత్తితే ఏమీ దొరకదు నేడే అనే దినం కాబట్టి బైబిల్లో ఉంటది యహోవా దొరుకు ఆయనను వెతుకుడి దేవుడు దొరికేటప్పుడే దేవుడు నీతో మాట్లాడేటప్పుడే దేవుడు నీ హృదయం తలుపు తట్టినప్పుడే స్వరం విని తలుపు ధరిస్తే నీకు మేలు అది నీకు యోగ్యము అది నీకు క్షేమము అది నీకు రక్షణ అన్నట్టు ఆ ధనము ఆ సమయమును నీ జీవితంలో పోగొట్టుకుంటే నీకు రాదన్నట్టు మరలా ఇంకొక అవకాశం కాబట్టి ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రముగా చేసుకునుము పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా నువ్వు పాపం చేసిన నీ జీవితంలో దేవుని వాక్యంలో వేటిలో దప్పిపోతున్నావో అవన్నీ నీ మీద పాపాలున్నాయి అందుకు నీ మీద నేరం మోపవలసి వస్తుంది దేవుడు ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘాలను హెచ్చరించినట్టు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరించాల్సి వస్తుంది కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము ఒక్క ఆజ్ఞ నువ్వు మిగతా ఆజ్ఞల అన్నిటి అపరాధివి నీ రక్షణను కొనసాగించుకోకపోయినా అపరాధివి నీ పిలుపును నీ ఏర్పాటు నువ్వు నిశ్చయం అపరాధివి కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించిందంటే మనమంతా రక్షించబడాలా లోకము ఆయన ద్వారా రక్షించబడాలా లోకము ఆయన నామమందు విశ్వసించి ప్రతివాడు నిత్య జీవం మరణం నుండి ప్రతి ఒక్కరూ జీవంలోనికి రావాలా నిత్య నరకాగ్నిల నుండి దేవుని రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఇది తండ్రి ఉద్దేశం ఇది తండ్రి చిత్తం ఇది తండ్రి ప్రణాళిక ఇది ఇప్పటిది కాదు జగత్తి పునాది వేయబడక మునిపే ఉన్న ప్రణాళిక సంకల్పం ఈ ఉద్దేశం ఈ చిత్తం అయన ఆది ఎందు దేవుని ఎద్ద ఉన్నాడు సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈ లోకము ఆయన మూలంగా కలిగింది ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చిండి ఎందుకో నీకు రక్షకుడుగా నీ పాపాల నుండి నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించండి కాబట్టే నీ పాపము నిమిత్తం యేసు ప్రభు సిలువలో బాధపడ్డాడు నీ పాపం నిమిత్తం యేసు ప్రభు సిలువలో శ్రమ అనుభవించండి దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు హేళన చేయబడ్డాడు అపహాసించబడ్డాడు కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట నోరు మెదపలేదు ఎందుకో తెలుసా తండ్రి తనకు అప్పగిచ్చిన వారిని ఎవరిని ఆయన పోగొట్టుకోకూడదు ఆ ప్రణాళిక ఆ ప్రేమ దేవుడు తనకిచ్చిండు కాబట్టి ఎవరిని ఆయన దూషించలేదు పాపం లేనివాడయ్యుండి కూడా పాపాన్ని తన మీద వేసుకున్నాడు నిందలు అవమానాలు ఆయన భరించండి ఆయన రోసం దేవుడు పౌరుషం దేవుడు ఆయన ఎదుట ఏమీ నిలబడలేవు ఆయన కోపాగ్ని ఆయన దహించు అగ్ని దేవుడు కానీ అలాంటి గొప్ప దేవుడు మనము ధనవంతులు కావాలని తను దరిద్రుడు కాబట్టే ఈ శిశువు ఎక్కడుంది పశువుల తొట్టులో ఆ పొత్తి గొడ్డలతో చుట్టబడింది అంత గొప్ప దేవుడు అంత ఉన్నతమైన దేవుడు యహోవనామము ఉన్నతమైన దుర్గము అంత ఉన్నతమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంత గొప్పవాడు శక్తిగలవాడు సమస్తాన్ని సృష్టిని కలగజేసిన సర్వలోకమునకు దేవుడు చూడండి ఆయన సింహాసనం కాడ ఉన్న జీవులు కూడా ఆయనని చూడలేక వాళ్ళ రెక్కలతో కప్పుకుంటారు అంత వెలుగులో ప్రకాశవంతమైన మహిమలో ఎవరు సమీపించరాని తేజస్సులో ఆకాశములు మహాకాశములలో ఉన్న గొప్ప దేవుడు ఆ పరమును వీడి ఈ లోకంలో దరిద్రుడైంది ఎందుకు నువ్వు ధనవంతుడు కావాలని నువ్వు నీ పాపాల నుండి నువ్వు విడిపించబడాలని నువ్వు రక్షించబడాలని నీ కొరకు సిలువలో ఆయన మృతి నీ కొరకు యసుప్రభు సిలువలో మరణించిండు తన యొక్క అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము గొర్రెపెల్ల రక్తము నీ కొరకు కార్చండు దేవుడు నేను నువ్వు విలో తన సొత్తుగా మార్చుకున్న ఆయన సహవాసంలో ఉండవలసిన నువ్వు ఆయన సత్యంలో ఉండవలసిన నువ్వు ఆయన జీవపు వెలుగు కలిగి ఆయనలో జీవమును కలిగి ఆయన వెలుగులాగా నువ్వు మారి ఆయన్ని వెంబడించవలసిన నువ్వు ఆజ్ఞల్లో తప్పిపోయి చీకటిలో ఉండి అబద్ధమాడుతో సత్యాన్ని జరిగించకుండా విశ్వాస భ్రష్టుడు అయినారన్నట్టు ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వీరి నేత్రాలకి గుడ్డుతనం కలుగు కాబట్టి సిలువను గురించిన సువార్త వెరితనంగా ఉందన్నట్టు ఈరోజు నీ జీవితంలో సిలువను గురించిన సువార్త అది నీకు గొప్పదిగా లేకుండా అది నీకు యోగ్యంగా లేకుండా అది నీకు పూర్ణ అంగీకారంగా లేకుండా అది నీకు ఉంటే వెర్రివాడు దేవుడు కాదు బెర్రివాడవు నువ్వే రోజు నీ జీవితంలో నువ్వు వెర్రివాడిగా దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది అన్నట్టు కాబట్టి చూడండి పాపములు తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను యశుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చిండు ఎందుకు లోకాన్ని రక్షించుకోబోతున్నాడు అంటే పాపముల నుండి తన ప్రజలను విడిపించడానికి ఎవరు ఆయన ప్రజలు క్రైస్తవుల లోకము ఆయన మూలంగా కలిగింది సమస్తము ఆయన మూలంగా కలిగింది కాబట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఏసు క్రీస్తు అందరికీ ప్రభ కాబట్టి ఆయనను నమ్మిన వారు వారి నోటుతో ఆయనను ఒప్పుకున్న వారు హృదయం విశ్వసించిన వారు మారు బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆయన అంగీకరిస్తాడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి ఆయన అంగీకరిస్తాడు నేను పాపిని నాలో పాపం ఉంది నాలో ఆజ్ఞ అతిక్రమించిన జీవితం ఉంది ఆయన ఒప్పుకున్న వాడిని ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే కనికరం దేవుడు నేను పాపులను పిలవడానికే వచ్చి నీతిమంతులను కలవడానికి రాలేదన్నాడు ఎవరు ఆ నీతిమంతులు శాస్త్రులు పరిచయలు అన్నట్టు మాలో ఏ తప్పు లేదు మేము యోగిలం మేము అబ్రహాం సంతానం వెర్రవీగే దుష్టత్వం కలిగిన వాళ్ళు విశ్వాస భ్రష్టులు వాళ్ళు ఈరోజు అలాంటి స్వభావం కలిగిన నువ్వు విశ్వాస భ్రష్టుడు అన్నట్టు నీ కన్నులకి ఏం కలగాల తేటగా కనబడాలా యేసు ప్రభువుని గురించి నీ కనపడాల అప్పుడు తెలుస్తుంది నేను ఏ ఆజ్ఞలో తప్పిపోయినా ఆయన ఎరిగి ఉన్నానని నేను ఏది చేయలేకపోతున్నాను అలా చేయనప్పుడు నేను ఆ పద్ధతికి నాలో సత్యం లేనప్పుడు నేను చీకటిలో ఉన్నవాడి కానీ ప్రభు చీకటిలో ఉన్న మనల్ని తన వెలుగులోనికి పిలిచాడు కాబట్టి పాపములు తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు యసుప్రభులో పాపం లేదు ఆయన సహవాసంలో ఉన్నానని చెప్పుకుంటున్న నీలో పాపం ఉంటే నువ్వు అబద్ధికుడువి కదా ఆయన ఆజ్ఞలన్నీ ఇరిగి గైకునని నువ్వు పాపంలో ఉన్నవాడివి కదా నువ్వు అబద్ధికుడివి కదా ఇలా మనల్ని ప్రతిదినం పరిశీలిస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత నీచమైన హీనమైన దౌర్భాగ్య స్థితిలో ఉందా నీ జీవితం అన్నట్టు అట్లా చూసుకోకపోతే వాక్యాలు నీ జీవితం ఎంత దూరంగా ఉందనేది నువ్వు గ్రహించుకోలేవన్నట్టు వాక్యమే దేవుడు ఎందుకు వాక్యం ద్వారా ఉదక స్నానం చేయమని ఈ వాక్యాలు చదివినప్పుడు నీలో కలవరం రావాలా నాలో పాపం ఉందా నేనేదన్నా దేవుని ఆజ్ఞలో తప్పిపోతున్నానా దేవుని మాటకు లోబడకుండా ఉన్నానా నేమన్నా దేవునికి ఇష్టం లేనివి నేను కలిగి ఉన్నానా ఆ రీతిగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానా ఆ రీతిగా నేను ఉన్నానా అన్నప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు అదే నాలో పాపమే లేదనుకుంటే నేను నువ్వు కాబట్టి యేసు ప్రభుల్లో పాపం ఏమీ లేదు కాబట్టే మీలో ఎవడు నేను పాపంలో ఉన్నానని స్థాపిస్తాడు నాలో పాపం ఉందని మీలో ఎవడు చూపించగలడు ఈరోజు ఆ సవాలు నువ్వు వీయగలవా నేను వేయగలనా ఈ వాక్యం వినేవాళ్ళు ఎవరైనా కానీ ఈ సృష్టిలో ఉండి ఆయనను వెంబడించేవాడు ఎవడైనా కానీ ఎవరైనా కానీ నువ్వు చేయగలవా ఈ మాట చెప్పగలవా అలా చెప్పని నువ్వు అపరాధంలో ఉన్నవాడివి నువ్వు అపరాధి అన్నట్టు నీకు పాప క్షమాపణ కావాలి కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉండు పాపము చెయ్యడు పాపం చేసేవాడు ఎవరు ఆయనలో ఉన్నవాడు ఆయనని వెంబడించేవాడు ప్రతిదినం తనను తాను ఉపేక్షించుకునేవాడు ఆయన సహవాసంలో ఉండేవాడు వాడు ఎవడును పాపము చేయడు పాపము చేయు వాడెవడును ఆయనను చూడలేదు ఎరుగలేదు ఒకవేళ నేను చూసినాను ఎరిగినానని చెప్పుకునేవాడు అపద్ధికుడు ఆయనలో సత్యం లేదు వాడి మాటలో నిజం లేదు వాడి సాక్ష్యము అది నమ్మదగినది కాదన్నట్టు ఎందుకు వాడిలో ఏముంది పాపముంది ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన ఒక్క ఆజ్ఞ సరే నువ్వు పాపం చేసిన వాడి నువ్వు పాపం చేసిన వాడివి దేవుని నువ్వు ఎట్లా చూసినవన్నట్టు కాబట్టి చిన్నపిల్లలారా ఎవని మిమ్మను మోస పరచనీయకుడి ఇది మోసం అన్నట్టు అన్నట్టు ఆయనని వెంబడిస్తున్న చీకటిలో ఉంటే ఆయన యొద్ చీకటి ఎంత మాత్రము లేదు దేవుడు వెలుగై ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో చీకటి ఉంటే నువ్వు అపద్ధికుడివి కదా నువ్వు వెలుగు సంబంధికి ఎలా అయినవన్నట్టు ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞలో తప్పిపోయే వాడివైతే నువ్వు అతిక్రమంలో ఉన్నవాడివి కదా నీళ్ళ పాపం ఉంది కదా ను పాపము చేసేవాడివి దేవుని ఎట్లా చూడగలవన్నట్టు కాబట్టి ఈ మోసపరుచుకునే జీవిత విధానంలో నుంచి బయటకొచ్చి వాస్తవంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని పరిశీలించి నిన్ను నువ్వు ఆ వాక్యాన్ని ప్రకారంగా పరిశీలించుకొని ఇక మీదటన్న నీ జీవిత యాత్రను నీ సిలువను ఎత్తుకొని వెంబడిస్తే నీకు మేలు అంతే తప్ప సహవాసంలో ఉంటే నేను బాగున్నాను అనుకుంటే నీ జీవితం ఒకప్పుడు ఎట్లా ఉంటుందో ఒకనొక దినము ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ స్థితి తెలుస్తుందన్నట్టు నా స్థితి తెలుస్తుందన్నట్టు ఆ రీతిగా ఉన్నానని చెప్పుకున్న ప్రతి వాడి స్థితి ఒకనొక దినం అది ప్రత్యక్షమవుతుంది అన్నట్టు ఒక గ్రంథము విప్పబడుతుంది అన్నట్టు ఎక్కడ మోసపరిచినట్టు ఎక్కడ మనుషుల్ని మభ్యపెట్టినట్టు ఇక్కడ నిన్ను నువ్వు మోసపురుచుకొని సర్ది ఆ దినం ఉండదు ఆ గడి ఉండదు ఆ సమయం ఉండదు అప్పుడు ఎవరిని నువ్వు మోసపరుచుకోలేవు ఈ రోజు నిన్ను నీ జీవితాన్ని నువ్వు మోసపరుచుకోవచ్చేమో లేదా నువ్వు మోసంలో ఉండి ఇతరులను మోసపరచొచ్చేమో నువ్వు భ్రష్టత్వంలో ఉండి ఇతరులను భ్రష్టాత్వంలోకి నడిపించొచ్చేమో కానీ యేసు ప్రభుని నువ్వు మోసపరచలేవు ఆయన జీవగ్రంథంలో నీ క్రియలు లెక్కించబడుతున్నాయి నా క్రియలు లెక్కించబడుతున్నాయి దానిని ఎవడు మోసపరచలేడు మనుషులు పైరూపము లక్ష్య పెడతారు మనుషులు మనుషులను లక్ష్య పెడతారు కానీ యహోవా నీ హృదయాన్ని లక్ష్య నీ అంతర్యంలో ఉన్నదాన్ని లక్ష్య పెడతారు మనుషుల సాక్ష్యాన్ని దేవుడు ఎప్పుడు అంగీకరించడు నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం అది నమ్మదగినది కాదు నీ గురించి దేవుడు చెప్పే సాక్ష్యమే నమ్మదగినది ఆ సాక్ష్యం ఎప్పుడు తెలుస్తుంది ఒకనొక దినము ఆయన సమ్ముఖంలో ఆయన ఎదుట నిలబడినప్పుడే బలా నమ్మకమైన దాసుడు అన్నప్పుడు తెలుస్తుంది అప్పుడు దాకా తెలియదన్నట్టు కాబట్టి పిల్లలారా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు యశుప్రభు నీతిమంతుడు కాబట్టి మనమంతా పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు ఆ శిలువు మీద మాను మీద మోసుకునిను ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థతను అందితేరి కాబట్టి ఆయనకు భయపడేవాడు ఆయన నీతిని అనుసరించి నడుచుకునేవాడినే దేవుడు ఏసుప్రభు యొక్క నీతి నువ్వు జరిగించేవాడిగా ఉండాలా అలా జరిగించి ప్రతివాడు ఆ రీతిగా నీతి విషయంలో జీవిస్తూ నడుచుకునేవాడే నీతిమంతుడు కాబట్టి అపవాది మొదటి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపద్దికుడు సైతం అసత్యాన్ని చెప్పేవాడు సైతన్ అబద్ధాన్ని ఆశ్రయించేవాడు సైతన్ ఈరోజు మోసపోరి ఆ రీతిగా ఉన్నవాడు అపవాది సంబంధి కాబట్టి అపవాది యొక్క క్రియలు లైపర్చుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను కాబట్టి యోహాను రాసిన మూడో మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పదో వచనంలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు నీ హృదయంలో దేవుని మాటలుంటే నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకున్న నిత్యము దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడే వ్యక్తివైతే నువ్వు పాపము చేయవు ఈరోజు చేయగలుగుతున్నావంటే నువ్వు ఎట్టున్నావంట అద్దములో చూసుకొని మన సహజ ముఖంను పోలి వెళ్ళిపోయేవాడు అన్నట్టు అన్నట్టు ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయా లేవా మన బ్రతుకులు అట్లా ఉన్నాయా లేదా మన సాక్ష్యం అట్లా ఉందా లేదా ఎవరిని మోసపరచగలవు ఎంతకాలం నీ జీవితాన్ని నిన్ను మోసపరచుకోగలవు దేవుణ్ణి మోసపరచగలవా సైతాన్ని మోసపరిచిండు ఆయన ఆయన దగ్గరున్న ఎంతో మంది దూతలను మోసపరిచిండు కానీ దేవుణ్ణి మోసపరచలేరు కదా ఈరోజు నీ జీవితము మోసపోయి నువ్వు ఎదుట వారిని ఎట్లా మోసం చేయగలవు నీకు అధికారం ఎక్కడ నుండి అనుగ్రహించబడింది ప్రతి దానికి ఒక దినము నేను ఒక దినము ప్రతి వార్డును ఒక దినము దేవుని ఎదుట లెక్క అప్ప చెప్పాల ఎందుకు బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతామంటే లెక్కప్ప చెప్పాల అందుకు నువ్వు దేవుని పట్ల భయముతో ఉండాల కాబట్టి దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజలడు దీనిని బట్టి ఎస్ ప్రభు బిడ్డలేవురా సైతాన్ని బిడ్డలని చెప్తున్నాడు సహవాసాన్ని బట్ట ఈరోజు ఎంతోమంది ఎన్నో సహవాసాలు ఉన్నారు ఈ సహవాసాన్ని బట్టి కాదు నిజమైన సహవాసము తన యేసుక్రీస్తు ప్రభు సహవాసం అన్నట్టు ఆయన మూలంగా పుట్టినవాడివైతే ఆయన వాక్యము నీలో నిలిచి ఉన్నవాడివైతే ఆయన ఎందు నిలిచి ఉన్నవాడివైతే ఆయన ప్రకారంగా నువ్వు జీవించే ఆయన సహవాసంలో ఉన్నవాడివైతే నువ్వు పాపము చేయవు ఈరోజు నువ్వు పాపము చేయగలుగుతున్నావంటే నువ్వు దేవుని సంబంధివి కాదు అందుకు నువ్వు మోసపర్చని అన్నాడు దేవుడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయగలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరు అపవాది పిల్లలెవరో తేట తేటపడును ఎట్లా తేట ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగునే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అన్నాడు ఆయనని ఎరుగున్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలు గై కొనకపోతే నువ్వు అపద్ధికుడివి మనుషులు మారిపోయినారు వాక్యం తెలిసిన వాళ్ళు కూడా వాక్యంలో చల్లబడిపోయి నానా విధమైన బోధల తట్టు తిరగబడి అవివేకులు అజ్ఞానులు విశ్వాస భ్రష్టులు అయిపోయినారు ఈరోజు ఎంతో మంది బోధతో ఉన్నారు ఎందుకంటే దేవుడు చెప్పిండు దేవుని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలు ఎవరో తేట తెలుసా నీకు మురికి నీరు మంచి అని నీకు ఎట్టతేట తెలుస్తుంది చూడండి నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పి ఆయన ఆజ్ఞలుగా అయి ఆయన ఎందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన వల్లే నువ్వు నడుచుకోకుండా ఆయన మూలంగా పుట్టినవాడినని చెప్పి ఆయన పాపం చేయలేదు ఆయన ఆయన ఎందుకు పాపం ఏదీ లేదని చెప్పినప్పుడు ఈరోజు నీలో పాపం ఉంటే నేను దేవుణ్ణిలో ఉన్నాను చీకటిలో ఉండకుండా వెలుగులో ఉన్నాను యశుప్రభు సహవాసంలో ఉన్నాను యేసు ప్రభు పనే చేస్తున్నానని ఎందుకు జీవపు డమ్మముగా మనం చెప్పుకుంటున్నావు ఎవరిని మోసపరుస్తున్నావు దేవుడికి తేటగా కనపడతుంది చెప్పేవాడు ఎంతటాడో వినేవాళ్ళు ఎలాంటి నా గురించి నేను చెప్పుకునేదేముంది నా బతుకులు నా జీవితము నా హృదయం ఏందో దేవుడు తెలియదా మీ బతుకులు మీ జీవితాలు మీ హృదయాలు దేవుడికి తెలియదా ఎవరిని మోసపరచగలరు మోసపరిచిన దినము అయిపోయింది అనుకుంటే ఎట్లా ఒకనొక దినం నువ్వు చెప్పాలి కదా లెక్క అప్ప చెప్పాలి కదా దేవుడికి ఆయన ఎదుటో నిలబడాలి కదా చనిపోతే వదులుతాడు దేవుడు సముద్రము తనలో భూమి తనలో మృతులను అందరినీ ఆయన ఎదుట అప్పగిస్తుంది కదా ఆయన వచ్చే దినము చనిపోయిన వాడు మరలా లేస్తాడు కదా అయిపోలేదన్నట్టు కాబట్టి నీతిని జరిగించు ప్రతివాడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు పాపం చేసేవాడు దేవుని సంబంధి కాదు దేవుని నీతి ప్రకారంగా జీవించని వాడు దేవునికి భయపడని వాడు దేవుని నీతి ఎందు నడుచుకునేని వాడు ఆ రీతిగా నీతిని జరిగించని వాడు దేవుని సంబంధి కాదు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన వాడు కూడా దేవుని సంబంధి కాదు ఇల్ లోక స్నేహం చేస్తూ శరీరానుసారంగా జీవించేవాడు దేవుని సంబంధి కాదు ఈరోజు నీ స్థితి ఉందో నీ నా పరిస్థితి ఉందో దేవుడు ఎందుకంటే ఆయనను వెంబడించేవాడు చీకటిలో నడవడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు ఆయనలో ఉన్న జీవం నీలో ఉన్నప్పుడే నువ్వు వెలుగుగా మారగలవు అదే జీవపు వెలుగు కలిగి ఉండడం అన్నట్టు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు ఈరోజు నీ జీవితంలో చీకటి ఉంటే ఈరోజు నువ్వు ఆజ్ఞ అతిక్రమించు ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన నీ సహోదరిని ద్వేషించే వాడివైతే నువ్వు ఆయన ఎరుగున్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను గైకొనని ఆయన మూలంగా పుట్టిన చెప్పి పాపము చేసేవాడివైతే నువ్వు దేవుని సంబంధివి కాదు యుగ సంబంధమైన దేవత నీకేం చేసిందంట గురుడికి అనం కలగ చూడండి ఒక వాక్యం ఉంది నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను వ్యూహాను సువార్త వ్యూహాను సువార్త మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోకి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి నీ క్రియ బాగలేదని ఎవడన్నా చెబితే వినలేరు అంతర్ హృదయం ఎట్లా కఠినమైంది నువ్వు బోధకుడువై ఉన్నవాడివే కదా ఎస్ ప్రభు అంటాడు కదా నీకోదేమో పరిసయుడతో నువ్వు బోధకుడివై ఉండి ఇది గ్రహించలేదా ఈరోజు మీరు బోధకులయ్యుండి మీ జీవితాలు మీరు గ్రహించుకోలేకపోతున్నారా ఈ అలాంటి బుద్ధిహీనులు అలాంటి అజ్ఞానులు లేరా అవివేకులు లేరా భ్రష్టులు లేరా నువ్వు అలా ఉంటాయి అట్లా ఎందుకు దేవుడి ఈ మాట చెప్తున్నంటే వెలుగు లోకంలోకి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున ఎవడన్నా నీ గురించి చెబితే ఇది నీలో లేదంటే మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు అవును నల బలగీనత ఉంది అది నువ్వు చెప్పినప్పుడు నేనేం చేయాలా సాత్వికముతో అంగీకరించాలా కఠినపరుచుకుంటే చీకటిలో ఉంటావన్నట్టు చీకటిలో ఉండి ఆయనను వెంబడిస్తూ సత్యాన్ని జరిగించక ఒక ఆ బద్దికుడు లాగా ఉన్నావన్నట్టు ఈరోజు ఎందుకు దేవుడి దగ్గరికి రారంటే ఎందుకు చీకటిని ప్రేమిస్తారంటే మనుషులు వాళ్ళ క్రియలు ఎలాంటివంట చెడ్డవి కాబట్టి నీ క్రియల గురించి చెప్పేవాడు నువ్వు అంగీకరించవు శాస్త్రుల పరిశీలన ఎందుకు యేసుప్రభుని అంగీకరించలేకపోయినారంటే వాళ్ళ క్రియలు బాగలేవని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయనను అంగీకరించలా ఈరోజు నీ జీవితం నీ విధానం బాగలేదని చెప్తే నువ్వు అంగీకరించకపోతే వాళ్ళ నీతి నీ నీతి అధికం వాళ్ళకి ఏమవుతుందో అదే రేపటి దినం నీకే అవుతుంది కాబట్టి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అంటే దృష్టత్వంలో ఉన్నవాలు చెడ్డ క్రియలతో ఉన్నవాళ్ళు చీకటిలో ఉన్నవాళ్ళు ఎవరిని ద్వేషిస్తారంట వెలుగును ద్వేషిస్తారంట నీకు తెలుసు దేవుడు వెలుగై ఉన్నాడు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాన్నట్లు వెలుగు రాడు ఎందుకు చాలా మంది కుటుంబాల్లో ప్రేరు పెడితే అంగీకరించరంటే దేవుడు మాట్లాడితే వాడి క్రియలు చెడ్డవనే చెప్తాడు సంఘాలకు అదే చెప్పింది కదా నువ్వేమన్నా కొత్త స్పెషల్ అయింది మనుషులు వాళ్ళంతా వాళ్ళు బోధిచి వాళ్ళ స్వకీయ మహిమను వెతుకుంటే వాళ్ళు ఇష్టానుసారంగా బోధించిపోతారు కానీ దేవుడు నీ లోపాన్ని చూపించుకోండి ఎట్లుంటాడు ఆయన అంటాడు కదా రక్షింపనేరకుడినట్లు యహోవా అస్తము కురుచకాలేదు వినబడనేరనట్లు ఆయన చెవులు మందం మీ పాపాలు మీ దోషాలు ఆయనకి అడ్డుగా ఉన్నాయి ఇప్పుడు దేవుడు మాట్లాడితే అడ్డుది తొలగించుకోవాలా ఎందుకు అది తొలగించుకుంటే నువ్వు ఆయనని చూడగలవన్నట్టు అప్పుడు నువ్వు గ్రహించుకోగలవన్నట్టు యేసుప్రభు నీ అతిక్రమాలు దాచిపెట్టి నీ పాపాలు దాచిపెట్టి ఈ లోకంలో స్వకీయ మహిమతో వెతికే వాళ్ళంతటా వాళ్ళు ఇష్టానుసారంగా బోధించే బోధకులు అట్లా బోధిస్తారు అందుకు వీళ్ళకి కఠినమైన తీర్పు ఉంటుంది అన్నట్టు ఎందుకంటే వీళ్ళు దేవుని మహిమను వెతకరన్నట్టు దేవుని ఉద్దేశాన్ని గ్రహించరు అన్నట్టు దేవుని మనసును గ్రహించరు అన్నట్టు ఎంతకాడికి వాళ్ళ తలంపులు పెట్టుకొని ఉంటారు అన్నట్టు అలా నేనుంటం దేవుని ఎదుట నిలబడాలా ఆయన సముఖంలో నేను లెక్కప చెప్పాలా నేను లెక్కప చెప్పేటప్పుడు నువ్వు కూడా నన్ను చూస్తావు కదా నువ్వు లెక్కప చెప్పేటప్పుడు నిన్ను నేను కూడా చూస్తాను కదా ప్రతివాడు ఆయన ఎదుట నిలబడాలి కదా ఒక దినం ఒక కాలం ఒక సమయంలో కాబట్టి ఎందుకు దేవుడి దగ్గరికి మనుషులు రారు వెరుగుని ద్వేషిస్తారంటే వాళ్ళు దుష్కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళ క్రియలు చెడ్డవి అందుకు నువ్వు జీవించుతున్నవన్న పేరు మాత్రమే నీకు ఉన్నది కనుక నువ్వు మృతుడివే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదన్నాడు దేవుడు ఈరోజు నీ క్రియలు కనిపిస్తున్నాయా సంపూర్ణమైనవిగా దేవుని ఎదుట అలా అలా కనిపించినప్పుడు ఒక్క ఆజ్ఞలు కూడా నువ్వు తప్పిపోవన్నట్టు కాబట్టి సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దకు వచ్చును వస్తాడు దేవుడి దగ్గరికి గ్రహించుకుంటాడు తన ఏ స్థితిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు వచ్చి తనలో ఉన్న చీకటిని విడిచిపెట్టి వెలుగుని ప్రేమిస్తాడు అన్నట్టు వెలుగును ప్రేమించి వెలుగు సంబంధాల వల్లే మారుతాడు అన్నట్టు కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం ఎలా ఉన్నామో దేవుడు మనల్ని పరిశీలించుకోమని చెప్తున్నాడు మనల్ని మనల్ని దేవుడు పరీక్షించుకోమని చెప్తున్నాడు కాబట్టి ఎవరిని మనం మోసపరచలేము మనల్ని మనమే మోసపరచుకోగలం చూడండి లాస్ట్ వాక్యము నేను క్లోజ్ చేస్తున్నాను కొరందీలకు రాసిన మొదటి పత్రికలో పదిహేను ముప్పై మూడు ముప్పై నాలుగు మోసపోకుడి దేవుడి ఇదే నిన్ను హెచ్చరిస్తాడు నన్ను హెచ్చరిస్తుండో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు ఆయనని వెంబడించే ప్రతి ఒక్కరిని మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై కాబట్టి పాపము చేయకుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగటకై ఇట్లా చెప్పుచున్నాను ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మనతో మాట్లాడాలంటే మనకి ఏం కలగాలంట సిగ్గు కలగాలంట మీలో ఆ రీతిగా చాలా మందికి ఈ దినం సిగ్గు కలిగి ఉంటది నేను తప్పిపోయింటే నాకు కూడా సిగ్గు కలుగుతుంది ఎందుకు సిగ్గు కలగడానికి దేవుడు ఇట్లా చెప్పాలంటే జ్ఞానం లేక ఎందుకంటే నా నా విధమైన బోధల తట్టు తిరిగిపోతున్నారు కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సిగ్గు లేదు జ్ఞానం లేదు మత్తులైపోయి చీకటిలో ఉండి భ్రష్టత్వంలో ఉండి యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలగజేసింది కాబట్టి కాబట్టి నువ్వు మేల్కోమంటు మేల్కొని పాపము చేయుకుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను కాబట్టి రోమపత్రిక ఆరులో ఇరవై రెండు అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్యజీవం ఎందుకు దేవుడి లోకాన్ని ప్రేమించిండే తన కుమారుని ద్వారా విశ్వసించు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందుకోవడానికి అది ఎట్లా పొందుకుంటామంట పాపము నుండి విమోచించబడి పరిశుద్ధత కలిగి ఉంటేనే ఈ నిత్య జీవం పొందుకోగలుగుతాం తండ్రి నీకు వందనాలు కృప కనిక్రం గల నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభ ఆజ్ఞ అతిక్రమమే పాపం ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన మిగతా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధం అవును ప్రభ ఎన్నో ఆజ్ఞల్లో తప్పిపోతున్నాం ఎన్నో మాటల్లో తప్పిపోతున్నాం ఈరోజు మేము ఎవరిని మోసపరుచుకోవాలా మమ్మల్ని మేము మోసపరుచుకుంటే ఆ రీతిగా మోసపరుచుకునే ప్రతివాడు చీకటిలో ఉన్నవాడే గాని నిన్ను వెంబడించి జీవపు వెలుగు కలిగి ఉన్నవాడు కాదు దేవుడు వెలుగై ఉన్నాడు చీకటి ఆయన ఎందు ఎంత మాత్రము లేదన్నావు ప్రభ కాబట్టి మైనా ఆయనను ఇరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఆయన వాక్యము ఎవడు గైకొనినో వాణిలోనే వాక్యము లేని ప్రేమ లేదు ప్రభ ఈరోజు ప్రభా ఆయన నిన్ను మేము మోసపరచలేం ఎందుకంటే నీ సముఖంలో ఉన్నాం ఇప్పుడు నువ్వు మాతో ఉన్నావు ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ఉంటే అక్కడ వారి మధ్య నువ్వు ఇప్పుడు మా ఎదుటను సింహాసనం వేసుకొని నువ్వు మాతో ఉన్నావు ప్రభ మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాం మీరు మా ఎదుట ఉన్నారని కాబట్టి మిమ్మల్ని మేము మోసపరచలేము మమ్మల్ని మేము మోసపరచుకుంటే ఒకనొక దినం ప్రభ మేము నష్టపోతాం తండ్రి కాబట్టి ప్రభ ఏ విషయంలో మేము మోసపోకుండా ప్రభా నీ వాక్యానుసారంగా నేను మేము జీవించే జీవితం మాకు దయచేయండి మనలో ఎలాంటి బలహీనతలు ఉండద్దు ఎలాంటి ఆజ్ఞ అతిక్రమించి జీవించే జీవితం ఉండదు ఎలాంటి పాపము మన ఉండదు ఆ పాపము నుండి మేము విమోచించబడిన వాళ్ళం కాబట్టి పాపము చేయువాడు దేవుని సంబంధి కాదు అపవాది సంబంధి అన్నో దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడన్నా ప్రభ ఈరోజు నీ మూలంగా పుట్టిన వాళ్ళం అయితే ప్రతి దినమునూనైనా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నిన్ను వెంబడించే వాళ్ళమైతే మాలో పాపం ఉండొద్దు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అన్నావు ప్రభా కాబట్టి ఏ ఆజ్ఞలో మేము తప్పిపోతున్నాము ఏ వాక్యంలో మేము తప్పిపోతున్నామో వినువారులాగా ఉండి వాక్యాన్ని ప్రవర్తించిన వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకొని నా మనుషుని పోలిన వాడే ఉన్నాడన్న మా భక్తి వేషధారణతో ఉంటది మా ప్రార్థన వేషధారణతో ఉంటది మేము ప్రకటించే బోధ అది వేషధారణతో ఉంటది మా జీవితమే వేషధారణతో ఉంటుంది ప్రభా కాబట్టి వేషధారణ జీవితాల వల్లే మేము ఉండదు మనుషులను మోసపరచొచ్చు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళని ఎవరిని మోసపరచొచ్చు కానీ మరి ఉదయ రహస్యాలు మా అంతరే నిరిగిన దేవుడు నిన్ను మోసపరచలేము కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుషుడు ఏమి ఆ పంటనే కోయినన్నావు దేవ కాబట్టి మేము విత్తిన పంటకు వస్తాం పరిశుద్ధత కలిగి ఉంటే దాని పంట నిత్యజీవం దాని ఫలం నిత్యజీవం కాబట్టి మేము జీవంలోకి రావాలా చీకటిలో నుండి వెలుగులో ఉండాలా వెలుగులో ఉండి జీవపు వెలుగు కలిగి ఉండి నిన్ను వెంబడించాల మీ ఆజ్ఞలు గైకునే వారిగా మేము ఉండాలా ప్రభు ఆ రీతిగా యొక్క వాక్య ప్రకారంగా నేనేమైనా ఆ రీతిగా మీ దృష్టిలో మీ సముఖంలో ఉన్నాను ప్రభ మీ ఎదుటనే నేను నిలబడి ఉన్నాను ప్రభ ఆ రీతిగా నేనేమైనా నీ దృష్టికి కనబడుతుంటే నన్ను క్షమించమని తండ్రి వాక్యాన్ని సాత్వికంతో నేను నేను అంగీకరిస్తూ ఏసు క్రీస్తు నామంలో దేవానికి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడక్క ఆశీర్వాదేమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికి మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే ఎవరైతే నిత్యము మనం మానక ప్రార్థన చేస్తున్న యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న నానా రోగముల చేత వ్యాధుల చేత శోధనల చేత సమస్యల చేత ఉన్న వాళ్ళందరికీ రక్షణ లేని వాళ్ళందరికీ ఆయన కృప ఆయన కనికరము ఆయన సమాధానము ఆయన నడిపింపు మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆ ప్రైజ్ లాడక్క అందరికి